सत्कार्याटो आल प्रस्तावन ना वाट तुम विषय हजे मब्रूर हज इलाम ईल स्त विषय साहाशिव हज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 अंदर पागन की मन को अवकाश लेदा ले ले अला अवकाश साले संदर्भम रेते इलाम धर्म ज्ञा उजम आनम सत्कार इंका एम उटा की प्रयत्न चयी अकड़ा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 జిహాద్ పుణ్యానికి సమానమైన సత్కార్యాల్లో పదో విషయం సంక్షోభం ధర్మంపై ఆచరించడం కష్టంగా ఉన్న రోజుల్లో సమయాల్లో సందర్భాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైవసం సాంప్రదాయాలను బలంగా గట్టిగా ఆచరించడం స్థిరంగా వాటిపై ఉండడం చాలా గొప్ప కార్యం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 ان اخذتم ادركتم من سبقكم ولم يدركم احد بعدكم وكنتم خير من انتم بين ظهراني الا من عمل مثله تسبحون وتحمدون وتكبرون خلف كل صلاه 33 مين معاكم اكو شيء تنطاله داني نمير باطنجار انت మీ కంటే ముందు వెళ్ళిన వారికి మీరు చేరుకుంటారు మరియు మీ వెనక ఉన్నవారు మీ వరకు చేరలేరు మరియు మీరు ఈ భూమండలం మీద ఉన్నవారందరికంటే ఉత్తమమైన వారు కాగలరు ఉత్తమంగా ఉండే వారిలో ఎవరైతే మీలాంటి ఆచరణ ఆచరిస్తారో వారు కూడా కాగలరు ఏంటి ప్రతీ మాస్ తర్వాత ముప్పై మూడు ముప్పై మూడు సార్లు సుబాన్ అల్లా అల్హమ్దుల్లా అల్లాహు అక్బర్ అంటూ ఉండాలి గమనించారా ఈరోజుల్లో మనం అనేక మస్జిద్లలో ఎంతో మందిని ఇలాంటి ఈ విక్రి చేయకుండానే ఏదో దువా చేసుకొని లేదా ఇమాంసా చేసే దువాకు ఆమెను పలికి వెళుతూ ఉన్నారు ఇంత గొప్ప ఘనత గల దువాను వదిలివేస్తున్నారు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 ఇది జిహాద్ పుణ్యానికి తో పాటు ఇంకా వేరే పుణ్యాలు కూడా దీనికి ఉన్నాయి మరియు దీనికి ఆధారంగా ఏ హదీ నేను మీకు తెలియజేస్తున్నానో ఆ హదీదులో సుబానల్లా అల్లాహు అక్బర్ మరియు లా ఇల్లాహా ఇల్లల్లా యొక్క విషయం కూడా ఉంది దాని ఘనత కూడా తెలుసుకొని ఇవి మనం స్మరిస్తూ ఉంటే ఇదిక్రి చేస్తూ ఉంటే ఎంత గొప్ప పుణ్యాలకు మనం అర్హులవుతామో ఒక్కసారి మీరు కూడా గమనించండి ఉమ్మె హానీ అల్లాహు అన్హ ఒకసారి ప్రవక్త సలల్లాహు అలీ వసల్లంతో ప్రవక్త నేను చాలా వృద్ధురాలయ్యాను ఇలాగే కూర్చుండి కూర్చుండి నేను ఏదైనా ఆరాధన చేసుకోవడానికి అల్లా యొక్క చేసుకోవడానికి ఏదైనా విషయం తెలుపండి అని విన్నమించుకున్నారు అప్పుడు ప్రవక్త సలల్లాహు అలీ వసలం తెలిపారు సబ్బిల్లాహ్ తస్బీహ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 వంద సార్లు నీవు అల్లాహు అక్బర్ అని పలుకు వంద ఒంటెలు పట్టాలు కట్టి అల్లాహ్ మార్గంలో హజ్ సందర్భంలో కుర్బానీ ఇవ్వడానికి పంపినంత పుణ్యం నీకు లభిస్తుంది వంద సార్లు లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పలుకు భూమి ఆకాశాల మధ్యలోనంత పుణ్యాలతో నిండిపోతుంది అల్లాహో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 సహెహుత్ రగీబ్లో దీనిని పేర్కొన్నారు హదీఫ్ నంబర్ ఒకటి ఐదు ఐదు మూడు ఏం తెలిసింది మనకు వంద సార్లు సుహానల్లా వంద బానిసలను విడుదల చేసినంత సమానం వంద సార్లు అల్హందుల్లా వంద గుర్రాలు కల్యం మరియు జీనుతో సహా జిహాత్ఫీ సబీరిల్లాలో ఇచ్చినంత పుణ్యం వంద సార్లు అల్లాహు అక్బర్ అంగీకరింపబడిన వంద ఒంటెల మెడకు తాడు కట్టి పట్టాలు కట్టి దానం చేసినంత పుణ్యం మరియు వంద సార్లులా ఇలాహా ఇల్లల్లా భూమి ఆకాశాల మధ్యలో పుణ్యాలతో నింపుతుంది ఇంకా మహాశివులారా జిహాద్ పుణ్యానికి సమానమైన సత్కార్యాల్లో పదమూడవ విషయం స్వచ్ఛమైన మనస్సుతో అల్లాహతో షహాదత్ కోరడం అల్లాహ్ మార్గంలో అమరవీరులవ్వాలన్నటువంటి అల్లాతో దువా చేయడం ప్రవక్త సలల్లాహుస్ తెలిపారు మన్స అలైతే హృదయపూర్వకంగా అల్లాతో షహాదత్ కోరుతాడో ఇన్మాషిహి అతను తన పడక మీద చనిపోయినప్పటికీ అల్లా అతనిని షుహదా అమరవీరులైన వారి స్థానాలకు చేర్పిస్తాడు ముస్లిం షరీఫ్లోని హదీస్ హదీస్ నంబర్ ఒకటి తొమ్మిది సున్నా తొమ్మిది ఈ దువ అనేది ఈ షహాదత్ కోరడం అనేది సత్యతతో ఉండాలి మనసులో నుండి రావాలి ఇంకా మహాశివులారా దీనికి సంబంధించిన మరొక హదీత్ కూడా చాలా ముఖ్యమైనది దాని దానివల్ల కూడా మనకు ఎన్నో విషయాలు బోధపడతాయి ఒకసారి ఆ హదీతను కూడా మనం తెలుసుకుందాము ప్రవక్త సలహు అలీ వుసల్లం తబూక్ యుద్ధం నుండి తిరిగి వస్తున్నప్పుడు మదీనాలో ఇంకా ప్రవేశించలేదు దానికి సమీపంలో ఉన్నారు అప్పుడు ఒక మాట చెప్పారు ఇన్ అక్వామన్ బిల్ మదీనా మదీనాలో కొందరున్నారు మాసిర్తుం మసీరన్ వలా కథాహుం వాదియన్ ఇల్లా కాను మాకు మీరు ఎక్కడ నడిచినా ఏ లోయనుండి దాటినా వారు మీతో ఉండిరి ప్రవక్త సల్లెస్లం మదీనాకు చేరుకోలేదు దారిలో ఉన్నారు ప్రవక్త వెంట సహచరులు ఉన్నారు ఆ సహచరులతో ఏమంటున్నారు ప్రవక్త మదీనాలో కొందరు ఉన్నారు दाटना वो मीत उ इकड दगर उहाबाला प्रवक्ता वो मदीना उदा अर प्रश्न वैसी विवरण कोर अ प्रवक्ता सल्लाह अल्ही वसलोन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 అతని మార్గంలో షహాదత్ పొందే అటువంటి కోరిక దువా అనేది మనం చేస్తూ ఉండాలి ఈ విధంగా మహాశివలారా అల్లా యొక్క దేవల్ల కొన్ని సత్కార్యాల గురించి మనం తెలుసుకున్నాము జిహాద్ పుణ్యానికి సమానమైన సత్కార్యాలు మరికొన్ని విషయాలు ఇన్షాల్లా తర్వాయి భాగంలో తెలుసుకుంటాము అస్సలం వాలైకుంహుల్ వరకా